ఒంటుకు దాపల బిందు అధికూ నా ఒంటుకు వలపల బిందు ఒలక నోయి అంటూ ఉండి లేందవుగద నోయీ తంటాదీరును చూడు దానివలనే ఎరుక కంటే బయలును తాను కలిగుండి తన కొళక్కగదనోయీ ఒంటుకు దాపల బిందు ఒకటంటించిన పొలది లెక్క అభికంబలు ఆ ఒంటుకు వలపల బిందు ఒకటంటించిన లెక్క ఉడక్కవు గదనోయి ఉంటుండి లేందవు గదనోయి తంటా తీరును చూడు దానివలనే ఎరుగ బయలును తాను కలిగుండి తన కొడక్కవు గద నోయి వంటుండి గదనోయి ఇది పదవిభజన